యూనిట్ ఫోర్టీన్లీార్ట్ రవి గిరిని మధ్యాహ్నం రెండు గంటల్లో రమ్మను ఈవేళ వాడికి తీరిక లేదు ఈవేళే కాదు ఈ వారంలోనే తీరిక లేదు ఎందుకు వాడికి ఏవో పనులున్నాయి సరే నా పుస్తకం వాడి దగ్గర ఉంది అది రేపొద్దున నాకు పంపించమను అనయ్య రవిని కొంచెం సేపు ఉండమను రవి నిన్ను మా తమ్ముడు ఉండమంటున్నాడు ఆగు ఎందుకు వాడు కూడా వస్తున్నాడేమో మురళి నువ్వు ఇప్పుడు నేను రావటానికి వీల్లేదు మన కాలేజీ నాటకానికి గిరికి కూడా కొన్ని టిక్కెట్లు ఇవ్వు వాణ్ణి ఒక టిక్కెట్ తీసుకోమను మిగిలినవి వాడి స్నేహితులకు ఇవ్వమను అట్లాగే ఇంకొక సంగతి వాణ్ణి ఈవేళ సాయంత్రం స్టేషన్కు పొమ్మను నాటకం వాళ్లు ఆరు గంటల రైల్లో వస్తున్నారు లిజన్ అండ్ రిపీట్ స్టార్ట్ రవి గిరిని మధ్యాహ్నం రెండు లోగా ఇక్కడికి రమ్మను రవి గిరిని మధ్యాహ్నం రెండు గంటల లోగా ఇక్కడికి రమ్మను తీరికలేదు వాడికి తీరికలేదు ఇవ్వలే కాదు ఇవ్వాళే కాదు ఈ వారంలోనే తీరికలేదు ఈ వారంలోనే తీరికలేదు ఎందుకు వాడికి ఏవో పనులున్నాయి వాడికి ఏవ పనులున్నాయి సరే నా పుస్తకం వాడి దగ్గరుంది సరే నా పుస్తకం వాడి దగ్గరుంది అది రే పొద్దున నాకు పంపించమను అది రేపొద్దున నాకు పంపించమను అన్నయ్య రవిని కొంచెం సేపు ఉండమను అన్నయ్య రవిని కొంచెం సేపు ఉండమను రవి నిన్ను మా తమ్ముడు ఉండమంటున్నాడు ఆగు రవి నిన్ను మా తమ్ముడు ఉండమంటున్నాడు ఆగు ఎందుకు ఎందుకు వాడు కూడా వస్తున్నాడేమో వాడు కూడా వస్తున్నాడేమో మురళి నువ్వు కూడా వస్తున్నావా మురళి నువ్వు కూడా వస్తున్నావానికి వీలు లేదు ఇప్పుడు నేను రావటానికి వీలులేదు మన కాలేజీ నాటకానికి గిరికి కూడా కొన్ని టిక్కెట్లు ఇవ్వు మన కాలేజీ నాటకానికి గిరికి కూడా కొన్ని టిక్కెట్లు ఇవ్వు వాణ్ణి ఒక టికెట్ తీసుకోమను వాణ్ణి ఒక టిక్కెట్ తీసుకోమను మిగిలినవి వాడి స్నేహితులకు ఇవ్వమను మిగిలినవి వాడి స్నేహితులకు ఇవ్వమను అట్లాగే అట్లాగే ఇంకొక సంగతి ఇంకొక సంగతి వాణ్ణి సాయంత్రం స్టేషన్ కు పొమ్మను వాణ్ణి ఈవేళ సాయంత్రం స్టేషన్ పొమ్మను నాటకం వాళ్లు రైల్లో వస్తున్నారు నాటకం వాళ్లు ఆరు గంటల రైల్లో వస్తున్నారు డ్రిల్స్ సబ్స్టిట్యూషన్ డ్రిల్ స్టార్ట్ రవిని పది గంటలలోగా రమ్మను ఎనిమిది రవిని ఎనిమిది గంటలలోగా రమ్మను పన్నెండు రవిని పన్నెండు గంటలలోగా రమ్మను రవిని మూడు గంటలలోగా రమను రెండు రవిని రెండు గంటలలోగా రమ్మను రవి నన్ను కూర్చో రవి నన్ను కూర్చోమంటున్నాడు నిద్రపో రవి రవి నన్ను నన్ను సుగుణను ఈ పుస్తకం చదవమను నాలుగు ఒక సంవత్సరం కమలా సుగుణను ఒక సంవత్సరంలోగా ఈ పుస్తకం చదవమను మూడు రోజులు కమలా సుగుణను మూడు రోజులలోగా ఈ పుస్తకం చదవమను ఒక వారం కమలా సుగుణను ఒక వారం లోగా ఈ పుస్తకం చదవమను పది నెలలు కమలా సుగుణను పది నెలలలోగా ఈ పుస్తకం చదవమను రెస్పాన్స్ డ్రిల్ రవి లేడు శర్మ వాళ్లే కాదు మేము కూడా వస్తున్నాం ఈ సంచిలో కొత్త పుస్తకాలున్నాయి కాగితాలు కొత్త పుస్తకాలే కాదు కాగితాలు కూడా ఉన్నాయి ఇక్కడికి ఎవరు వస్తున్నారు శర్మగారు వస్తున్నారేమో ఈ పని ఎవరు చేస్తున్నారు సరళ సరళ చేస్తున్నదేమో గోపి ఎక్కడికి వెళుతున్నాడు కాలేజీకి కాలేజీకి వెళుతున్నాడేమో సరళ ఏమంటున్నది రవి ఈ పుస్తకం చదువు సరళ రవిని ఈ పుస్తకం చదవమంటున్నది మా నాన్నగారు కమలను ఆ మొక్కలను చూడమంటున్నారు శర్మ ఆ కుర్చీలో కూర్చో మాస్టర్ గారు శర్మను ఆ కుర్చీలో కూర్చోమంటున్నారు ప్రసాద్ ఏమంటున్నాడు మోహన్ ఇంటికి పో ప్రసాద్ ను ఇంటికి పొమ్మంటున్నాడు రవి ఏమంటున్నాడు గోపీ గడియారం పెట్టుకో రవి గడియారం పెట్టుకోమంటున్నాడు వాడు ఏమంటున్నాడు నారాయణ కొంచెం జరుగు వాడు నారాయణను కొంచెం జరగమంటున్నాడు రెండు గంటలు చదువు రవి గంటల సేపు కమల పది నిమిషాల సేపు ఉండమంటున్నది విశ్వనాథం గారు ఏమంటున్నారు రెండు గంటలు కూర్చో విశ్వనాథం గారు రెండు గంటల సేపు కూర్చోమంటున్నారు నువ్వు ఏమంటున్నావు కొంచెం నేను కొంచెం సేపు మాట్లాడమంటున్నాను మనం ఏమంటున్నాం ఎక్కువ పని చెయ్యి మనం ఎక్కువసేపు పనిచెయ్యమంటున్నాం ట్రాన్స్ఫర్మేషన్ సుగుణ ఈ పూల మొక్కలకు నీళ్లు పోయి సుగుణను ఈ పూల మొక్కలకు నీళ్లు పోయమను గోపి ఆ సోఫాలో కూర్చో గోపీని ఆ సోఫాలో కూర్చోమను సరళ మీ చెల్లెలికి ఒక ఉత్తరం రాయి సరళను వాళ్ల చెల్లెలికి ఒక ఉత్తరం రాయమను కుటుంబరావు మా ఇంటికి రాటుంబరావును మా ఇంటికి రమ్మను శర్మ నువ్వు ఇవాళ బడికి పో చర్మను ఇవాళ బడికి పొమ్మను కాన్వర్సేషన్ రవి ఇంటికి వెళ్ళు ఎందుకు అన్న తిను అన్నం తినటానికి పోలీసులు పరిగెత్తాలి ఎందుకు దొంగను పట్టుకో దొంగను పట్టుకోటానికి నువ్వు సరళను రమ్మను ఎందుకు పూలు కొయి పూలు కొయ్యటానికి సుబ్బారావును గుంటూరు పొమ్మను ఎందుకు గిరిని చూడు మీ నాన్నగారిని మా ఇంటికి రమ్మను ఎందుకు శర్మగారితో మాట్లాడు శర్మగారితో మాట్లాడటానికి నాకు నీళ్లు కావాలి ఎందుకు కంచం కడుగు కంచం కడగటానికి